సరక్ మహాపరిశుద్ధుడ మహాగనుడ కృపా సత్యనుడ జీవం కలిగిన తండ్రి ఎస్ ప్రభ నీకు వందనాలు నీకే స్థుతులు నైనా స్తోత్రములు దేవ కాలమంతా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు నీకే స్తోత్రములు ప్రభ ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభ ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామంలో ఉంటారు అక్కడ వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు ఆ రీతిగానే మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి పాటల ద్వారా మీరు మైపు పొందండి మీరు మాతో మాట్లాడండి నాయన మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి ఎవరైతే మా ప్రియులు రాలేదో వాళ్ళందరినీ ప్రాభ మీరు నడిపించమని ఈ ఆరాధన అంతట్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి వాక్యం మీరు నైనా ప్రకటించబోతుండగా నైనా వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికంతో నీ వాక్యాన్ని అంగీకరించారోదేమో ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మార్చుకొని జీవించే జీవితము నాకును మా అందరికీ దయచేయమని మీరే నాయన యొక్క ఆరాధన అంతట్లో ఆధిపత్యం చలాయించుకొని మీ నామానికి మహిమకరంగా జరిగించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె నా సర్ప్రైజ్ ఎన్ని యుగాలకైనా ఆరాజ్య దైవముని వేన గలమెత్తిని కీర్తిని చాటేదా నజరేయుడాసయా ఎన్ని యుగాలకైనా ఆరాజ్య దైవముని వేనీ గలమెత్తి నీ కీర్తిని చాటేదా శ గగనాలు నీచైన కొలుచితివీ ఆకాశ గగనాలు నీచైన కొలుచితివీ శూన్యములో ఈ భూమిని వ్రెలాడదీసి నేసయ్యా శూన్యములో ఈ భూమిని రైలా నదీశీన నాయసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడాయేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆ రాజ దైవము నీవేననీ గలమెత్తి నీకే నీవే వేసితివి వేసి ఆగాద సముద్రాలకు నీవే ఎల్లలు వేసి జలములలో బడినే नन्ने मि जयवु नायेश्या जलमुலलो बढिने वेल्लीना नन्ने मि जयवु नायेश्या नीके वंदनम नीके वंदनम नीके वंदनम नीके वंदनम నరేయే ఎన్ని యొగాలకైనా ఆరాజ దైవము నీవేనీ గలమెత్తిని కీర్తిని చాటేదా సీయాలు శిఖరాగ్రమో నీసింహాసనమాయనా సియోను శిఖరాగ్రము నీసింహాసనమాయనా సియోనులో నీను చూడాలని ఆశతో ఉన్నాను నాయేసయ్యా సినులో నీను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏసయ్యా ీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నరేడా నాయ్యా ఎన్ని యొగాలకైనా ఆరాచదైవము వేననీ గలమెత్తిని కీర్తి నే చాటేదా నజరేయుడా ఎన్ని యోగాలకైనా ఆ రాజ దైవము నీవేన గలమెత్తిని కీర్తి నే చాటేదా హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్న ప్రార్థిస్తాం పరశుతుర తండ్రి మహోనతులగు మా దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలనైనా ఈ రాత్రి క్షణం నా ప్రభు మీ సన్నిధి మేము తిరిగి వచ్చినాం మాతో మాట్లాడండి ప్రభు బలపరచండి స్థిరపరచం అని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగానైనా మేము ఉంటున్న కాలము బహు భయంకరమైన దుర్దినాలనైనా కానీ ప్రభ మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలే చెల్లించుకునిచున్నాం మాతో మాట్లాడండి మా యొక్క తన మళ్ళీ బలపరచండి మీ యొక్క రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము ఉండేలాగిన సహాయపడండి అదే రీతిగా అనేకలను మీ చేత నడిపించాలా భయపడకుండా ప్రతి క్షణము ఆ యొక్క అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభు మేము మనుషులను ఆశ్రయిస్తలేం మిమ్మల్ని ఆశ్రయించినాం మీకు పరిశుధాత్మైన ఆశ్రయిస్తున్నాం సహాయపడండి నడిపించండి మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలిపెట్టుకోమని బూధి గ్రంథం వరకు నడిపించామని ఏసుక్రీస్తు పరుషుధన అని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని కుమార్ల ప్రత్యక్షత అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం తెలుగు బైబుల్లో మటుకు దేవుని కుమారుల ప్రత్యక్షత అనుంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో మటుకు మేనిఫెస్ట్ సన్స్ ఆఫ్ గాడ్ ఉంది అంటే ప్రత్యక్ష పరచబడిన దేవుని కుమారులు అని అర్థం ఎంత తేడా ఉంది తెలుగుకి ఇంగ్లీష్కి ప్రత్యక్ష పరచబడిన దేవుని కుమారులు అన్న అంశం మేనిఫెస్ట్ సన్స్ ఆఫ్ గాడ్ అని అంటాం ఒకసారి రోమి రాసిన పత్రిక వాక్యం చేస్తున్నాం మనం చూడండి రోమరాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమరాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం దేవుని కుమారుల అక్షత కొరకు ప్రత్యక్షత సృష్టి ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అనంది తెలుగుల కదా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగులు ఆసక్తితో ఎదురు చూస్తుంది వాక్యం కానీ ఇంగ్లీష్ బైబిల్ని మనం ఒకసారి చూసాం ఎవరిదంటే చదవచ్చు rejected romance <clears throat> for the earnest expectation of the creature creature waited for the manifestation of the son of god kavati devuni kumarlu pratyakshata pratyaksha parichabadina devuni kumarlu అయితే దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నది ఈ యొక్క సృష్టి అన్న వాక్యము మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఈ దేవుని కుమారులు ఎవరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఉదాహరణకి పాత పుస్తకాలు చూసినప్పుడు ముఖ్యంగా యోగు గ్రంథం చేసినప్పుడు దేవుని కుమారులు ఒకనొక దినము అందరూ ఆయన సమక్షంలో కూడుకొని ఉండడం అని చూస్తాం కాబట్టి అక్కడ చూసిన దేవుని కుమారులు ఎవరు అన్న విషయం అక్కడ చూసిన దేవుని కుమారులు అందరూ దేవుని దూతలు అనుంది కానీ మనకు తెలుసు ఏ రోజు కూడా దేవుడు దూతలని దేవుని కుమారులను పిలవలేదు ఎందుకంటే దేవుడు వారిని కనలేదు ఆయన నోటి వాకు ద్వారా వారిని సృష్టించాడు కానీ మనుషులను మటుకు తన స్వహస్థాలతో సృష్టించాడు అంతే తేడా తన స్వరూపంలో ముఖ్యంగా అది ముఖ్యమైనది మనకు గవర్సింది నువ్వు ఎవరు అంటే నేను దేవుని ఇమేజ్ ఆయన స్వరూపంలో సృష్టించబడ్డ జీవిని నేను మనిషి అంటే ఎవరంటే దేవుని స్వరూపం కాబట్టి మనము మనుషులతో బహు జాగ్రత్తగా ఉండాలన్నట్టు వారి పట్ల ద్వేషము విభేదము కలిగి ఉండద్దు మనం ప్రేమపూర్వకంగా జీవించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుని యొక్క స్వరూపం కాబట్టి వాడు అన్యుడు కావచ్చు వాడు రక్షింపబడ్డ కావచ్చు ఎవరైనా కావచ్చు వారి ప్రవర్తన చెడుగా ఉండొచ్చు వాడి ప్రవర్తన మంచిగా ఉండొచ్చు అందరూ దేవుని దేవుడు సృష్టించిన వాళ్ళే కాబట్టి ఆయన స్వరూపంలో సృష్టించబడ్డ వాళ్ళు కాబట్టి వారి పట్ల మనం బహు జాగ్రత్తగా ప్రవర్తించాల త్వరపడి మనము ఏది కూడా మనము తీర్మానించుకోవద్దు మనుషుల గురించి అది ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డవాళ్ళు కాబట్టి అయితే ఈ సృష్టి మటుకు ప్రస్తుతం ఉన్న సృష్టి అంటే ఆదామవల కాలం మొదలుకొని ఈ రోజు వరకు ఉన్న సృష్టి మన కొరకు లేక దేవుని కుమారుల కొరకు కనిపెట్టుకున్నదంట అంటే దేవదూతలు ఏం చేయలేరు కదా ఈ సృష్టిని కాబట్టి ఖచ్చితంగా ఇది దేవదూతలకు సంబంధించిన వాక్యం కానే కాదు కాబట్టి ఈరోజు ఈ అంశం నేను చూపించాలనుకుంటున్నది ఏంటంటే ఈ దేవుని దేవుని దేవుని కుమారుల ప్రత్యక్షత అన్నా ఎవరు ఈ దేవుని కుమారులు ఆ విషయం గురించి నేను కొంతసేపు మీతో ధ్యానించాలని ఆశపడుతుంది తిన్నాము ముఖ్యంగా ఈ దేవుని కుమారులు ఎవరు అంటే పదిహేను వర్షంలో ఒక సూచన మనకు అనుగ్రహించబడింది ఏంటంటే ఫస్ట్ సూచన ఏంటంటే క్లూ ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు అంటే ఏంటంటే పాపంలో జీవించే వాళ్ళందరికీ భయం ఉంటుందంట కాబట్టి మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి అంటే దేవుడు మనల్ని దత్తకు తీసుకున్నాడు రక్షణ అనుభవంలోనికి కాబట్టి రక్షింపబడ్డ వారన్నారు దత్తకు తీసుకున్నారు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అయితే దత్తపుత్రత్వం నుంచి కుమారుని దశకి ఎదగాల అనేది ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అది ఏంటంటే ఆ దత్తపుత్ర ఆత్మ పొందితిరి కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి దాని తర్వాత ఏమంటుంది చూడండి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరుపెట్టుచున్నాము అందుకే మనము ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ తండ్రేనే మనం సంబోధిస్తాం దేవుణ్ణి డియర్ జీజస్ అని సంబోధించచ్చు ఎందుకంటే ఆత్మీయ సత్యం అర్థం చేసుకున్నారు దేవుడు ఏసుప్రవే తండ్రి అని కూడా మనకు తెలుసు నిత్యుడగు తండ్రి అని ఉంది కదా భక్తుడు జ్ఞాపకం చేస్తాడు దాన్ని ఆయన నిత్యుడగు తండ్రి అని కాబట్టి ఏసుప్రభం కూడా మన తండ్రి అంటాం కానీ స్పష్టంగా పరలోక మా తండ్రి అని సంబంధించినప్పుడు మనము డైరెక్ట్గా ఏసుప్రభ అని చెప్తే కూడా అయిపోతుంది కానీ ఇక్కడ స్టార్టింగే అబ్బా తండ్రిని మొరపెట్టమంటున్నాడు నిజంగా నీకు ఆత్మ ఉంటే అబ్బా తండ్రిని మొరపెడతామంట అయితే ఈ దేవుని కుమారుల గురించి వారి గుణగణాలు ఎట్లుంటాయి అనేది వాళ్ళని గుర్తించాలని చెప్తుంది ఈ వాక్యం ఫస్ట్ పాయింట్ అయితే ఆ రీతిగా ప్రార్థన చేసేవాళ్ళు ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర పెట్టుచున్నాం మొర అంటే మూలుగులతో వేదనతో ఏడుపుతో ఉంటుంది అన్నట్టు మొర పెద్ద శబ్దాలతో ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది ఏడుపుతో అది మొర అంటే చాలా మంది చెయ్యరు ప్రార్థన మొర మొర పెట్టి చాలా తక్కువ ఉంటుంది చర్చస్లల్ల పెద్దగా అరిచుకుంటే ప్రార్థన చేస్తారా చెయ్యరు అటువంటి వారిని పదహారో వర్షంలో మనము దేవుని పిల్లలమ్మని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమించుచున్నాడు ఆశ్చర్యం కదా కాబట్టి ఇటువంటి జ్ఞానం గలవారు ఇటువంటి యొక్క తాత్పర్యం కలిగిన వారు దేవుని పిల్లలని దేవుని యొక్క ఆత్మ సాక్ష్యమిస్తారంట ఎందుకంటే వీళ్ళు తండ్రి అని సంబోధిస్తారు కాబట్టి దేవుని తర్వాత దేవుని కుమారులు ఏ రీతి ఉండి సంపూర్ణ పుత్రులాగా తయారయ్యడానికి సాక్ష్యం దేవుని ఆత్మని అని చెప్తున్నాడు ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రిని మొరుపెట్టుచున్నాము అయితే పదిహేడవ వచ్చినంకి వచ్చేటప్పటికీ ఏమంటుందంటే నీ ఆత్మీయ స్థితి ఎట్లెదుగుతాయి చూడండి మనము పిల్లలమైతే వారసులం మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోడి వారసులం కాబట్టి ఈ పదిహేడవ వచనమే కొంచెం కష్టం అర్థం చేసుకోవడం ఎందుకంటే దాన్ని పాటించడం కూడా మరీ కష్టం అది ఏంటంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డ అయితే దేవుని పిల్లను అయితే దేవుని వారసుడు అయితే ఆయనతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ ఎడలా ఆయనతో కూడి వారసులం కాబట్టి ఆయనతో కూడా మహిమ పొందడానికి మనం సిద్ధంగా ఉన్నాం కానీ ఆయనతో కూడా శ్రమపడడానికి సిద్ధంగా ఉన్నామా కాబట్టి దేవుని కుమారులు శ్రమ పడేవారు దేని కొరకు శ్రమ పడతాం అనేక పర్యాలే మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఏంటంటే ఈ రోజులలో మనుషులు రెండు రకాల శ్రమలు అనుభవిస్తూ ఉంటారండి మొదటిదిగా మొదటిదిగా వారి సొంత పనుల నిమిత్తమై శ్రమ అనుభవిస్తూ ఉంటారు వ్యక్తిగత జీవితంలో శ్రమను అనుభవిస్తూ ఉంటారు ఈ లోకంలో శ్రమను అనుభవిస్తూ ఉంటారు ఐహికమైన శ్రమలు ఇవన్నీ వారి శరీరంలో శ్రమను అనుభవిస్తూ ఉంటారు మానసికంగా శ్రమను అనుభవిస్తూ ఉంటారు ఆత్మీయ స్థితిలో శ్రమను అనుభవిస్తూ ఉంటారు కుటుంబంలో శ్రమను అనుభవిస్తూ ఉంటారు ప్రతి స్థలంలో సాంఘిక పరంగా శ్రమను అనుభవిస్తూ ఉంటారు కానీ రెండవ వాడు యేసు ప్రభుత్వం శ్రమను అనుభవిస్తాడు ఆయనతో శ్రమ పడిన వీడు కాబట్టి రెండు రకాల మనుషులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొదటి గుంపు స్వార్థం కొరకు శ్రమ అంటే వారి స్వ ఆలోచనలు లేక వారి స్వలాభం కొరకు శ్రవణ ఉన్నారు పొద్దున్న లేసి సాయంత్రం వరకు అలసిపోయి వస్తూ ఉంటారు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఎందుకు అంటే స్వలాభి సొంతం కొరకు వాళ్ళ స్వార్థం కొరకు కానీ ఇక్కడ ఆయన వారసులు ఎట్లుంటారంట ఆయనతో కూడా శ్రమణ అనుభవిస్తారంట దేవుని పరిచయలో శ్రమణ అనుభవించడం ఎందుకో మొన్న ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం అనుకుంటారు బ్రదర్తో చెప్తున్నాను కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక పెండ్లీ చేయడానికి వెళ్ళిన ఒక ఊరికి అక్కడెక్కడో మెదక్ దిక్క ఎక్కడ నాకు జ్ఞాపకానికి వస్తలేదు ఆ ఊరు చాలా సంవత్సరాల స్టోరీ చెప్తున్నాను ఆ ఊరికి పోవడానికి నేను ఎన్ని ఎక్కడెక్కడెక్కడ బస్సులు ఆటోలు తిరిగి వచ్చిందో చెప్పడు ఎక్కడ పోలనా తెలియదు చివరికి ఆ మొబైల్ ఫోన్స్ లేవు ఎంతో కష్టపడి ఎట్లనో చివరికి రీచ్ అయినా మధ్యాహ్నం పెండ్లి అప్పటికి ఇంకా స్టార్ట్ చేయాలి పెండ్లి మొత్తం ఆర్గనైజ్ చేయాలి కండక్ట్ చేయాలి నేనే వాళ్ళతోని వాగ్దనాలు చెప్పియాల పెండ్లి కుమారులతో పెండ్లి కుమార్తెతో వాళ్ళకి రింగులు మార్చాల తర్వాత పూలదండలు మార్చిపోయాల దాని తర్వాత వాక్యం చెప్పాల ఇవన్నీ చేయాల ఎంత కష్టపడిందో పొద్ంది సాయంత్రం వరకు అయినాక పెళ్లి అయిపోయినాక గ్రామాలలో కొట్లాటలు ఎక్కువ ఉంటాయి పెళ్లిలలో తాగేసి వచ్చిండి వచ్చి తాళి ఎందుకు కట్టలేదు అని తీసి ఆ పెళ్లి కుమారుని పోయి కొట్టేసిండు స్టేజ్కి ఎక్కి ఇక వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి కొట్టుకోవడం కొట్టుకోవడం కొట్టుకోవడం కొట్టుకోవడం ఇక నన్ను ఎవరు పిలిచినా కూడా గ్యాప్ కనుక వస్తలేదు నాకు ఈ రోజుకి కూడా ఏ బ్రదర్ ఏ సిస్టర్ పిలిచారు చర్చ నడిపించడం త్వరగా రా నన్ను అనేసి నన్ను తీసుకొని ఒక వేరే రూమ్కి వెళ్ళిపోయారు వేరే రూమ్కి తీసుకపోయి ఆ రూమ్లో వేసేసి వెనకల్కి వెళ్తే ఆలమేసి వెళ్ళిపోయారు నన్ను నా పరిస్థితి అట్లుంది ఆ నేను ఎందుకు వచ్చిన పెళ్లి చేయడానికి ఇరికిడమేంది ఈ గడబడి లేంది ఆ రూమ్ లో నన్ను తాళం వేసి వాళ్ళ వెనకలకి వెళ్ళి పోవడం ఏంది ఎప్పుడో మళ్ళా సాయంత్రం వచ్చి తాళం తీసి నన్ను బస్ పంపించారు ఇవన్నీ ఎదుర్కోవాల మనం సేవలో ఇవే కాదు ఇది నిద్రమైనప్పుడు నీకు తెలుస్తుంది రాత్రులల్లో వాడు వచ్చి కొట్లాడుతూ ఉంటాడు నీ దుష్ట శక్తులు డిస్టర్బ్ చేస్తున్నావు మా స్థావరాలకు మమ్మల్ని వెలగొడుతున్నావు వారికి నువ్వు విమోచన ప్రకటిస్తున్నావు మేమెంతో కంఫర్టబుల్గా ఉన్నాం ఇంతకాలం వీడింట్లో వీడి జీవితంలో నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసినావు అని అవి వేదన పడుతుంటే కొన్నిసార్లు బాధ నాకు కూడా కానీ మన మనం ఏంది మన బాధ్యత మన బాధ్యత ఏంటంటే మనుషులకు విమోచన కల్పించడం కోరుకు హితవస్త్రాన్ని ప్రకటించడం కొరకు మనం ఈ లోకాలకు వచ్చినాం అంటాడు కదా లూకాసు వార్తలో మన ప్రభు కాబట్టి నీ బాధ్యత అది విమోచన దినాని ప్రకటించడం కొరకు మనం పోతా ఉన్నాము ప్రతి ఒక్కరికి ఈ సృష్టి మన కొరికి ఎదురు చూస్తుంది కాబట్టి మనం పోవాలా అనేకులకు విమోచన ప్రకటించాలా హితవస్త్రాన్ని ప్రకటించాలా విడుదల ప్రకటించాలా చెరసలలో ఉన్న వారికి బంది మంత్రాల చేత పిడిపబడుతున్న రోగాల చేత పిడింపబడుతున్న మనం విమోచన ప్రకటించాలా అది మన బాధ్యత అందుకు నువ్వు ఎదగాల ఉన్నత స్థితికి ఎదగాల నీ ర్యాంకు రోజు రోజుకి పెరుగుతా ఉండాలా నీ ర్యాంకు పెరిగే కొద్ది ఏమవుతుందో తెలుసా ప్ర ఎందుకంటే ఇదంతా ఆత్మీయ ప్రపంచం ప్రపంచ సృష్టి అంతా ఆత్మీయమైంది కాబట్టి దేవుడు తన ఆత్మ చేత తయారు చేసుకున్నాడు మనిషిని కూడా కదా ఆత్మస్వరూపులం మనం కూడా మనకి ఏంటంటే శరీరం ఉంది అంతే మట్టి నుంచి కాబట్టి మనకి శరీరం ఉంది కానీ మనం కూడా ఆత్మస్వరూపులమే ప్రతి దురాత్మలు కూడా ఆత్మయే కూడా అందులో కూడా దేవదూతాలలో కూడా ఆత్మలు ఉంటాయి ప్రతి ఒక్కరు ప్రతి ప్రపంచం అంతా సృష్టి అంతా ఆత్మమయమైంది కాబట్టి ఆ ప్రపంచంలో ఆత్మీయ ప్రపంచంలో నువ్వు ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితికి ఎదగకపోతే ఏ దయ్యము నీ మాట వినదురా ను అంటది కాబట్టి ఈ సృష్టికి నువ్వు విమోచన ప్రకటించాలంటే నీ స్పిరిచువల్ ర్యాంక్ టాప్ లెవెల్ ఎదిగిపోవాలంటే ఎంతగానో నువ్వు స్పిరిట్కి శరీరానికి తేడా ఏంది చెప్పండి నీ శరీరంలో ఉన్నంత వరకు నీ స్పిరిట్ చలబడుతుంది నీ శరీరాన్ని నువ్వు ఛేదించుకుంటే నీ స్పిరిట్ వెచ్చబడుతుంది అంతే తేడా అప్పుడు ఏం చేస్తావు ఇవన్నిటి నువ్వు గ్రహిస్తూ ఉంటావు వీటన్నిటి గ్రహించే కొద్దీ స్థితిలో నువ్వు నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళిపోతూ ఉంటావు ఏ ర్యాంక్కి వెళ్ళిపోతావు అంటే సర్పంలో తెలను అధికారం ఉన్న ర్యాంక్కి వెళ్ళిపోతావు ఆ ర్యాంక్ కొరకు మనం ప్రయాసపడుతున్నాం తర్వాత ఏదో ఒక రోజు ఇవన్నీ మీకు చూపిస్తాను కానీ ఇప్పుడు టైం కాదు ప్రతి ప్రపంచం చీకటి ప్రపంచం అది ఒక చీకటి ప్రపంచంలోకి పోయినావు అనుకో నువ్వు అక్కడ అన్ని రోగాల రోగాలు కల్పించే ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి వాటి మీద పేర్లు ఉంటాయి మీరు ఏ రోజన్నప్పుడైనా ప్రయత్నించండి వాటి కొరకు ఆ ప్రపంచానికి పోతే ఒక దయ్యం పేరు క్యాన్సర్ ఒక దయం పేరు టీబీ ఒక దయం పేరు డయాబెటీస్ ఒక దయం పేరు హార్ట్ ప్రాబ్లం ఒక దయం పేరు మెంటల్ రిటాడేషన్ ఒక దయం పేరు ఆర్టిజం ఒక దయం పేరు స్కిజోఫ్రీనియా ఒక దయం పేరు హిస్టీరియా ఒక దయం పేరు డిప్రెషన్ ఒక దయం పేరు యాంగ్జైటీ ఇట్లా రకరకాల దయాలు ఉంటాయడా దురాత్మలు అందులా అడుగు పెడితే అవి కనిపిస్తాయి నీకు నువ్వు పోయి అడగొచ్చు వాటిని నీ పేరేం పేరు అంటే నా పేరు స్కిజోఫ్రీనియా దయ్యం నీ పేరేం పేరు అంటే నా పేరు ఆర్టిజం అంటది అవి దూరి వాళ్ళలో అన్ని రోగాలు క్రియేట్ చేస్తున్నాయి ఈరోజు డాక్టర్లకి ఏం అర్థం కాదు ఎందుకంటే పాపం వాడి వాడికి ఆత్మీయ ప్రపంచం అంటే ఏం జ్ఞానం సున్నా కదా క్రైస్తవులకే సున్నా వాడికి ఏం తెలుసు చెప్పండి అనలికి ఈ లోకంలో వాడు బాగా చదువుకుంటు కానీ ఆత్మీయ ప్రపంచంలో వాడు సున్నా వాడికి ఏజీ క్లాస్ కూడా చదవాలి కిండర్ గార్డెన్ అన్నట్టు ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ వాడికి తెలియదు వాడు ఏమనుకుంటుండే ఇది ఒక డిసీజ్ అనుకుంది మందులు ఇస్తుంది కానీ దాని వెనకాల ఒక దురాత్మ ఉందని వాడికి ఎప్పటికీ తెలియదు ఈ లోకంలో రక్షింపబట్ట కూడా తెలియలేని స్థితిలో ఉన్నది ఎందుకు అది ఒక ప్రపంచం అట్లనే ఇంకొక ప్రపంచం లోపోతావు ఆ ప్రపంచంలో నువ్వు రకరకాల పాపూరితమైన దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి మనుషులని ఎట్లా పాపలు నడిపించాలని ఉంటుంది ఇంకొక ప్రపంచానికి పోతే అక్కడ అవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాయి ఈరోజు ఏ ఏ ప్రాంతాలలో యాక్సిడెంట్స్ చేయాలా ఎంతమందిని చంపాలా ఒక్కొక్కరు వాళ్ళు అక్కడ ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఇండియాలో ఇంతమందిని చంపాలా చైనాలో ఇంతమందిని చంపాలా ఇట్లా వాళ్ళు నర్శించి పో నరకానికి పోవాలా వాడు రక్షన పొందకుండా చనిపోవాలా అట్లా వాళ్ళు ప్లాన్స్ చేస్తూ ఉంటారు అక్కడ దురాత్మలు అట్లా నువ్వు ఆత్మీయ ర్యాంకులో ఎదిగే కొద్దీ ఏం జరుగుతుందంటే దేవుడు నీకు ఆ ప్రపంచాన్ని చూపిస్తాడు నువ్వు అక్కడ పోయి వాటి అన్నిటిని చూసి వచ్చి నువ్వు వాటికి నేను ఆత్మీయ ర్యాంకులు నీ ఎక్కువ అవి వింటే అన్నట్టు అప్పుడు నువ్వు ఈ లోకంలోకి వచ్చినాక ఆ రోగం పట్టిన మనిషినిపై నువ్వు గద్దిస్తే ఆ రోగం అని విడిచిపెట్టిపోద్ది ఎందుకంటే నీ ఆత్మీయ ర్యాంకు ఆత్మ కంటే ఎక్కువ కాబట్టి కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలంటే ఈ వాక్యం నువ్వు బహుగా ప్రమతో కూడింది కాబట్టి ఇది ఆయనతో నువ్వు శ్రమ పొందకపోతే ఆయనతో వారసులో కాలేవు ఆ మహిమాలోనికి పోలేవు కూడా అందుకు ఈ శ్రమలు తప్పవు మనుషులు నీ మీద మోపుతుంటారు కానీ నీ మీద ఏం నింద ఉండదు ఎందుకంటే దేవుని కుమారులవు కాబట్టి దేవుని కుమారులకి అటువంటి ఉండవన్నట్టు సమస్యలు సార్ చూడండి ఈ యొక్క మర్మము ఈ యొక్క దేవుని కుమారుల ప్రత్యక్షత అన్న మర్మము ద మ్యానిఫెస్ట్ సన్స్ ఆఫ్ గాడ్ అంటే ప్రత్యక్ష పరచబడిన దేవుని కుమారులు అన్న అంశం గురించి బైబుల్ వాక్యాలు ఏం చెప్తున్నాయి కొన్ని నేను మీకు ఇప్పుడు చూడాలి చూపించాలని ఆశపడుతున్నాను అసలు చూడండి మొదటి తెశన రాసిన పత్రిక పదమూడవ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం మనకు తెలిసిన వాక్యం ఇది సహోదర్లార అని స్టార్ట్ అవుతుంది చదవండి ఎవరన్నా మొదటి తెశన రాసిన పత్రిక పదమూడ అధ్యాయం సహోదర్లార నిరీక్షణ లేని మీరు దుఃఖపడకొండు నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండట నాకు ఇష్టం లేదు ఏసు మృతి మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఈ వాక్యం తెలుసు ఇది ఒక మర్మం పదమూడవ వచ్చరాలు ఏమంటుందంటే ఈ యొక్క మర్మము ఇది మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదంటాడు ఈ మర్మం అది ఏం మర్మం అంటే యశ్ ప్రభు నందు నిద్రించిన వారు వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఏ రీతికైతే మరణించి తిరిగి లేచిండో ఆయన ఎందు నిద్రించిన వారిని ఆయన తిరిగి వెంట వచ్చినప్పుడు ఈ లోకంలో కాబట్టి అయన ఒక్కడే కాదు వచ్చేటిది అన్న విషయం నేను ఎన్నిసార్లు మీకు చూపించిన రెండవ అక్కడ అనేది ఆయన తన వేవేల దూతలతో పాటు కలిసి ఆయన ఎందు నిద్రించిన వారిని అందరినీ పట్టుకొస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు చెప్పండి ఎవ్వరు చెప్పగలరు పరలోకంలో ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళకి ఏదో పనులు ఉన్నాయి ఎన్నో పనులు చేస్తున్నారు కాబట్టి ఆయనతో పాటు తిరిగి రాగలుగుతున్నారు కాబట్టి ప్రభునందు నిద్రించిన వారు అంటే సేవ బాగా అర్థం చేసుకోవాలి ప్రభునంద్ కేవలం రక్షణ పొంది కాదు ప్రభునందు నిలబడిన వాళ్ళు వీళ్ళందరూ ప్రభునందు నిధి నిలబడి కాలాలు ముగించుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఈ విషయం అనేక పర్యాలు హెచ్చరించిన కూడా మీకు ఇప్పుడు నేను ఒకనొక దినము పునరుదానం పొందుతాను అనుకుంటే మనకు తెలుసు పునరుద్ధానము ఏడవ బూరతో ఉంటుందని ముగిస్తుందని కానీ ఏడవ బూర అంటే ఈ సృష్టి మీకు ముగింపు కానీ నువ్వు నేను చనిపోయిన మూడవ నాడు తిరిగిలేస్తాను ఏసుతో పాటు అని వాక్యం ఇందాక చూసినాం మనం ఆయన ఏరైతే మరి నుంచి తిరిగి లేచిండో మనం కూడా ఆయనందరూ నిద్రించిన వారం అయితే కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ మూడవ నాడు తిరిగి లేచినట్లు ఆయనతో పాటు అక్కడ పోయి కూర్చొని ఆడ పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళకి అనేక రకాల ప్రపంచాలలో ఆయన పనులు అప్పగించండు కొందరు భూమి మీదకి వచ్చి పనులు చేసిపోతూ ఉంటారు కొందరు అక్కడెక్కడెక్కడో ఇంకెక్కడో పనులు చేస్తూ అది ఆత్మీయమైన ప్రపంచం అట్లుంటుంది అన్నట్టు కాబట్టి వాళ్ళందరూ అది ప్లాన్ అన్నట్టు ఆయన ఈ లోకంలోకి వస్తేప్పుడు రెండవ మారు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వస్తడని కూడా ఉంది వేవేల దూతల భక్తులను ఉంది అక్కడ తెలుగులో వేవేల భక్తులని వెంటబెట్టుకొని ప్రభు తిరిగి వస్తాడని ఉంది అది ఇనొక గ్రంథంలో కూడా ఉంది అయితే పౌలు కూడా అదే విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా పౌలు ఈనొక గ్రంథం చదివినట్లు లేకపోతే ఆ వాక్యం అర్థం కాదు ఆయన ఆయన ఎట్లు తన బిడల్ని అందరినీ వెంట పెట్టుకొని దేవుడు కానీ అక్కడ ఒక విషయం చెప్పబడింది ఏంటంటే ఆయన వచ్చేంత ఇక్కడ సజీవంగా ఉన్న వాళ్ళు ఆయన కంటే ముందు ఆయనతో పాటు ఆయన కంటే ముందు పోరనుంది చదువుతారు అది వాక్యం పదిహేను మేము ప్రభు మాటను బట్టి చెప్పుకున్నది మేము ప్రభు మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఎందుకు చేరము అంటే లాస్ట్ వరకు ఉంటాము అంటే మనం చావము అని చెప్తుంది ఈ వాక్యం చాలా మంది అనుకుంటారు ఏముంది కదా అందరూ కదా అంటారు అది లోకాతీతమైన మాట బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన వచ్చేంతవరకు బ్రతికుంటాం ఈ వాక్యం ప్రకారంగా అది దేవుని యొక్క ప్రణాళిక కానీ నీ విశ్వాసం అక్కడే ఉంది నేను ఆయనతో పాటు మూడోడు తిరిగిలేస్తా అంటే నువ్వు చనిపోయినా కాడ ను నీ నీ నువ్వు పొంది నీ ఆత్మ అక్కడెక్కడో ప్రాంతాలలో పనిచేస్తూ ఉంటుంది శరీరం అట్లే కలిసిపోతుంది కానీ నీ ఆత్మ అనేక ప్రాంతాలలో పరలోకంలో సేవలలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఎన్నో పనులు ఒప్ప దేవుడు అది థియాలజిక్ కోర్సెస్ అలా తెలియవు వాళ్ళకి ఎందుకంటే చదవలేదు అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు కాబట్టి థియాలజిక్ కోర్స్ ఏం చేస్తుంది అనేక పర్యాలు మీకు చూపించిన ఈ బైబుల్ జ్ఞానాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలా అన్యులు దాన్ని ప్రశ్నించినప్పుడు దాన్ని ఎట్లా నువ్వు దానికి తగినట్లు జవాబాలకి ఇవ్వగలవు ప్రేమపూర్వకంగా అందునిమిత్తమే థియాలజీ కోర్సెస్ కానీ నీ సేవా పరిచర్య ఆరంభించాలంటే నీకు ఖచ్చితంగా పరిశుధాత్మ అభిషేకం ఉండాలా తర్వాత ఈ మర్మం నీకు అర్థం కావాలా నువ్వే ఆ యొక్క మేనిఫెస్ట్ సన్స్ ఆఫ్ గాడ్ అని ఇందాక తీసినాం మనం ప్రత్యక్షత ప్రత్యక్ష పరచబడిన దేవుని పిల్లలు వీళ్ళు వీళ్ళు ఎవరు అన్నప్పుడు మనకు చూపించిన గతంలో నేను వీళ్ళే లక్ష మంది గొప్ప కాదు కాబట్టి గొప్ప నుంచి మనము లక్ష మందికి మారినాం ట్రాన్స్లేట్ అయినాం అని చెప్పిన పదం వాడిన నేను ట్రాన్స్లేట్ అయిపోయినాం అంటే మార్పు చెందినం మనం గొప్ప జనం నుంచి బయటికి వచ్చిన వాళ్ళం మనం కాబట్టి మార్పు చెందిన వాళ్ళము ఎందుకు మనకి దేవుడు అటువంటి అవకాశం ఇచ్చిండంటే నువ్వు మార్పు చెందకపోతే దేవుని పిల్లోనివి కాలు దేవుని పిల్లోనివి కాలేకపోతే దేవుని వారసును కాదు వాళ్ళు దేవుని వారసులు ఎక్కడుంటారు చెప్పండి దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు కదా కాబట్టి మీరు పర్లోక వాసులు కాబట్టి మీ ఆత్మీయ స్థితి ఆ లెవెల్కి ఎదిగింది కాబట్టి మీ కిందనే ఉన్నాయి తక్కిన ఆత్మలు కాబట్టి నీకు అధికారం ఉంది అన్నట్టు ఈ సత్యం నేను గ్రహించినప్పుడు నీ సేవ పరిచరలో నీకు అధికారం ఉంటది నువ్వు ఇది గ్రహించాల నాకు ఆత్మీయ ప్రపంచంలో ఆత్మల కంటే హయ్యెస్ట్ ర్యాంక్ నాకు నేను దాని కొరకు ఆయన వెలుస్తా పాటు శ్రమ పడుతున్నా ఆయనతో పాటు నేను శ్రమ పడుతున్నాను కాబట్టి ఆత్మీయ ప్రపంచంలో నాకు వాటి కంటే హయ్యర్యాంక్ ఉంది అందుకే అవి నా మాట వింటాయి పో అంటే పోతాయి మనుషులు విడిచిపెట్టే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అవి కాబట్టి ఆ ఆత్మీయ ర్యాంక్ కొరకు ఆత్మీయ స్థితి కొరకు మనం ఈ లోకంలో ఎంతగానో ప్రయాసపడుతున్నాం ఎందుకు ఉదయం లేసి ఒక గంట సేపు రెండు గంటల సేపు ప్రార్థనలో కూర్చుంటాం ఆత్మీయ స్థితిలో నువ్వు కాబట్టి ఈ మరము నీకు అర్థం కావాలి ఏంటంటే ఒకసారి చూడండి కొరింతలు మొదటి పత్రిక కొరింతలు మొదటి పత్రిక అధ్యాయం మనకు తెలుసు ఇందులో కాంట్రవర్సీస్ ఉంటాయి వాక్యంలో చాలా మంది చర్చస్ విడిపోతూ ఉంటాయి ఈ వాక్యంలో పద్నాలుగో వచనం అధ్యాయంలో మొదటి వర్షం నుంచి కొన్ని భాషలు మీకు చూపిస్తాను పౌలు కొరంతి సంఘంలో వచ్చిన విభేదాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా ఆత్మలో బాగా ఎదిగిన వాళ్ళు వాళ్ళ కృపావారాలు ఎన్నోగా అనిపిస్తూ అయితే వాళ్ళ డిస్టర్బెన్సెస్ అయినాయి కొట్లాట్లు వచ్చినాయి వాళ్ళకి అప్పుడు ఆయన చెప్పింది మాట ఏంటంటే ఫస్ట్ పాయింట్ ప్రేమ కలిగినకు ప్రయాసపడు దాని కొరకు ప్రయాసపడాలంట అందుకే మన గురించి ఎవరు ద్వేషించినా తిట్టినా కొట్టినా మనము ఈ ప్రేమ కలిగిన ప్రయాసపడతా ఉంటాం వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు నా తప్పుగా మాట్లాడి అనేసి మనం పెట్టుకోమన్నట్టు ఎందుకంటే నీ ఆత్మీయ స్థితి కిందికి దిగజారిపోతుంది నువ్వు ప్రేమలకెళ్ళి బయటకు వస్తే కొంచెంసేపు ఎవరిని ద్వేషించినా ఎవరిని దూషించినా నీ ఆత్మీయ స్థితి ర్యాంక్ ఒక ర్యాంక్ దిగిపోతుంది సో ప్రతిసారి నువ్వు అవమానపరిచినప్పుడు ప్రతిసారి ఒకరి గురించి వ్యక్తిగతంగా వారిని కించపరిచి మాట్లాడినా ద్వేషించిన అసూయ ఎటువంటి గుణగణలు ఈ సైతానికి గుణగణలు ఉంటాయి ఆ గుణగణలు ఏవి నీకున్నా నీ ర్యాంక్ వన్ టూ త్రీ ఫోర్ దిగిపోతూ కిందికి ఎందుకంటే వాడు పర్లోకంలో నుంచి భూలోకంలో కాదు అఘాధంలోనికి నరకంలోనికి పడిపోయింది వాడు ఆ లెవెల్కి దిగిపోయాడు ఆత్మ లూసిఫర్ వాడితో పాటు అనేకమైన ఆత్మలు ఆ లెవెల్కి దిగిపోయినాయి మరి చెడ్డవి కొన్ని ఆత్మలు వాటిని కటిక బీలంలో దేవుడు తాళమేసి పెట్టిండి వాటిని వాటి లెవెల్ అంత హీన స్థితికి దిగజారిపోయింది అందుకు ఆ గుణగణాలు నీకుండద్దని చెప్తాడు పౌలు ఎఫ్ఎస్లో రాసిన పత్రికల్లో ముఖ్యంగా గలితులే రాష్ట్ర పత్రికలు చూస్తాం అవి చెడు శరీర కార్యంలో స్పష్టమైనవి అంటాడు ఆ కార్యలు నీలో ఉండొద్దు ఆ కార్యలు నీలో ఉంటే ఏమవుతుందంటే ఆత్మీయ మొత్తం దిగజారిపోతావు అప్పుడు నువ్వు సేవ చేయలేవు చేస్తే కూడా దయ్యాలు పడతాయి అన్ని రోగాలు వస్తాయి సేవకులకి ఎందుకంటే అవి ఆ ప్రపంచం నేను చెప్పిన ఇందాక రోగాల ప్రపంచం అది అక్కడ అన్ని రోగాల దురాత్మలు సైతాన్ని చెప్తాడు ఈరోజు పోయండి ఈ మనుషులకు అందరికీ ఈ రోగాలు పెట్టిారండి అంటే అవి కిందికి వచ్చి రోగాలు పెడుతుంటాయి అయితే నువ్వు ఆత్మీయ ప్రపంచంలో ఉన్నత స్థితికి ఎదిగిన కాబట్టి అవి వచ్చే టైం నువ్వు గ్రహించి నువ్వు ఏం చేస్తావంటే నేను మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తున్నా మీ ప్లాన్స్ దురాత్మల ప్లాన్స్ రోగాల ప్లాన్స్ హార్ట్ అటాక్ ప్లాన్స్ ప్రతి డిసీజెస్ ప్లాన్స్ ని యాక్సిడెంట్స్ ప్లాన్స్ ని నేను క్యాన్సల్ చేస్తున్నా ఇసుకరిస్తున్నామమ్నా అని నువ్వు ప్రార్థన చేస్తావు ఎందుకంటే ఈ ఈ ఈ సృష్టి నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తుంది నువ్వు ఉండే ఏ స్థానంలో ఏ పట్టణంలో ఉన్నవో నువ్వు ఏ రూట్లలో పోతున్నావో కనుకో ఎక్కడో ఒక జగల ఆ ప్లాన్ ఆ రోడ్ మీద ఎన్నో యాక్సిడెంట్స్ ప్లాన్ చేసి పెడతారు వాళ్ళు దురాత్మలు రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి తెల్లవారు సో నువ్వు నిద్ర పొద్దున్నే లేయంగానే నేను వాటన్నింటినీ క్యాన్సిల్ చేస్తున్నా ఏ సుక్రిస్తున్నామన్నా ఈ రూట్లో ఏ యాక్సిడెంట్స్ కడకపోయినా అన్ని సైతాన్ ప్లాన్స్ యాక్సిడెంట్ ప్లాన్స్ అన్నిటినీ క్యాన్సల్ చేస్తున్నా అవి మొత్తం ఇట్లా క్లీనప్ అయిపోతాయి పేపర్ మీద రబ్బర్ పెట్టి రుద్దినట్లు కాబట్టి ఆత్మ అంటే మనం అర్థం చేసుకోవాలి నీ కొరకు అవి ఈ సృష్టి ఆసక్తి చూసింది వీటి నోట్ల నుంచి ఎప్పుడు వస్తుందా ఈ వాక్కు వీడెప్పుడు వాటిని క్యాన్సల్ చేస్తాడు ఎప్పుడు గద్దిస్తాడు ఈ దురాత్మలని ఇవి మనుషులని బీభత్సం చిన్న భిన్నం చేసి వీటి క్యాన్సల్ మీరు ఎప్పుడొచ్చి ఈ నోటి మాట ద్వారా వాటిని క్యాన్సల్ చేస్తారా ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటున్నాడో ప్రేమ కలిగి ఉంటకు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించండి ఉపాసం ఉండాలి నీకు కృపారలు లేకపోతే ఉపాసం ఉండాలి గురించి పరిశుధాత్మ అభిషేకం లేకపోతే ఉపాసం ఉండాలి ఒకప్పుడు నైన్టీ టూలా పర్శుదాత్మ అభిషేకం పొందడానికి నేను ఎన్నో ఎక్కడెక్కడ పబ్లిక్ మీటింగ్స్ అయితే అక్కడ పోయి ఆసక్తితో ఎదురు చూసిన రాలేదు నా సొంత ప్రార్థన నా సీక్రెట్ రూమ్లోనే వచ్చింది నాకు పరశుదాత్మాభిషేకం కానీ ఆసక్తితో నువ్వు ఆపేక్షించాలా వాటి అన్నిటినీ కోరుకోవాలా ప్రవచనవరం మన గ్రూప్లో మనం ప్రవచనవరం విశేషంగా కోరుకుంటూ ఉంటాం రెండో వర్షంలోకి వచ్చేప్పటికీ ఆయన ఇప్పుడు ఏమంటుండే ఒక మర్మం గురించి మాట్లాడుతుంది ఇది చూడండి ఏందా మర్మం ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి నేను దేవునితోని మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా ఏ భాషలో మాట్లాడాల ఇదే వాక్యం దేవునితోని మాట్లాడాలంటే నీకు అన్య భాషలు అవసరం అని చెప్తుంది వాక్యం కానీ దాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనుషుడు ఎవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు కాబట్టి భాషలలో దేవుణ్ణి ప్రార్థించేవాడు దేవునితో మాట్లాడేవాడు అంటే దేవుణ్ణి ప్రార్ దేవుడితో ప్రార్ దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు భాషలలో ప్రార్థన చేసేవాడు అనర్థం ఈ వాక్యం చెప్తుంది రెండవ వచ్చిలో ఈ భాషలో ప్రార్థన చేసేవాడు మర్మములని ఆత్మ వలన మర్మంలో అంటే బైబిల్ మర్మంలో నీకు బయల్పరచబడాలా అంటే నువ్వు భాషలలో దేవుణ్ణి ప్రార్థించాలా ఇది కేవలం ప్రత్యక్షపరచబడిన దేవుని కుమార్లకే ఇది సాధ్యం గొప్ప జనం భాషల్లో మీకు తెలియదు ఏ చర్చ కానిగండి వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మానవ మనుషులతో మానవ భాషలు కూడా మాట్లాడతారు కదా మాట్లాడతారు కరెక్టే కానీ వాళ్ళకి మర్మములు తెలవవు ఎందుకంటే భాషలలో మాట్లాడేవాడికి ఆత్మ వలన మర్మములు బయలుపరచబడుతుంటాయి కాబట్టి వాడు పలుకుతా ఉంటాడు మర్మంలను తర్వాత అక్కడ ఏముందంటే తక్కిన ఇవన్నీ మనం గత హెచ్చరికయు ఆదరణ కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజేసుకున్నాను నీకు క్షేమం రావాలంటే నీకు భాషల వరం అవసరం అని చెప్తుంది వాక్యం ఎందుకు అంటే మీకు ఇది అనేక పర్యాలు హెచ్చరించిన ఆత్మీయ ప్రపంచాలలో రకరకాల భాషలలో మాట్లాడుతుంటారు ఈ లోకపు భాషలు వేరే ఆ లోకాల భాషలు వేరే ఎన్ని ఆకాశాలు మహాకాశంలు వాటి అందున్న మారి ఆకాశంలు ఎన్ని ఆకాశాలలో ఉండే జీవరాశులు రకరకాల భాషలు మాట్లాడుతుంటారు మీకు తెలుసా క్యాన్సర్ భాష దాని గద్దించాలా మళ్ళీ దాన్ని గతించాలంటే నీకు ఆ భాష కావాలి డయాబెటీస్ అదొక ప్రపంచం అక్కడ ఉండే దురాత్మల తండూ మాట్లాడంటే నీకు ఆ భాష రావాలి కదా నీ కొంతకాలానికి నీ భాషలు మారిపోతా ఉంటాయి ఎందుకు మారిపోతాయి తెలుసా నీ ఆత్మీయ స్థితి ఆ ప్రపంచాలకి వెళ్ళిపోయింది కానీ నీకు తెలియదు అది ఏ భాషను అందుకు భాషలో అర్థం చెప్పే వారం కొరకు ప్రయాసపడమన్నాడు పౌలు అప్పుడు నీకు అర్థమవుతుంది ఓ క్యాన్సర్ రోగంతో మాట్లాడాలంటే ఈ భాషనా డయాబెటీస్ రోగాలతో మాట్లాడాలంటే ఈ భాషనా హెచ్ఐవి వైరస్ మనుషులతో వాళ్ళని ప్రార్థించినప్పుడు వాళ్ళ కొరకు ఉన్న హెచ్ఐవి వైరస్తో మాట్లాడింటే నీకు ఈ భాష మారుతుంది కానీ మనం కూడా ప్రార్థన చేస్తాం క్యాన్సర్ రోగం జరిగిపోతే తల మీ చేపెట్టి భాషలో ప్రార్థన చేస్తామా చెయ్యం కదా అక్కడ మోసపోయింది క్రైస్తవ జీవితం ఏ చర్చలుగా అనిపించదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఐదవ వచనం మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను ఫస్ట్ పాయింట్ అది మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను ఎందుకు నీ ఆత్మీయ స్థితి మరి ఉన్నతంగా ఎదుగుతూ ఉంటుంది కానీ మీరు ప్రవచించవాలనే మరీ విశేషంగా కోరుచున్నాను ఎందుకంటే ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు నీకు రెండు అవసరం అంటున్నాడు నువ్వు దేవునితో మాట్లాడాలా అవి తెలుసుకోవాలా మర్మంలో కిందికి వచ్చి మనుషులే ప్రవచించాలా ఈ రెండు వరాలు లింకుడు కాబట్టి అవన్నీ వాళ్ళలో వాళ్ళకి అటువంటి విభేదాలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ వాక్యాలు చూపిస్తున్నాడు ఒకడు కేవలం భాషలే మాట్లాడుతున్నాడు ఒకటి కేవలం ప్రవచిస్తున్నాడు వాడిని వీడు వీడిని వాడిని తిట్టుకుంటున్నారు అట్లా ఉండద్దు అని చెప్తున్నాడు పరిశుధాత్మ దేవుడే అవన్నిటిని పంచిపెట్టిండు కదా మీకు మీరు వాటన్నిటిని బ్యాలెన్స్గా ఎందుకు జాగ్రత్తగా పరిశీలిస్తలేరు తన ఇష్టం తన తన తన కోరిక కొద్దీ అవన్నీ మీకు ఇస్తున్నాడు మీ కోరికే కాదు తన కోరిక ప్రకారం ఇస్తున్నాడు నీకు కృపారలలో ఏదవసరమో ఆయనకు తెలుసు అందులో నిన్ను తరిబిద్దు పొందంచడం కొరకు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు కానీ వాటన్నిటి విషయమై ఆసక్తి గలవారే ఉండాలని చెప్తున్నాడు పన్నెండవ వచనంలో ఆత్మ సంబంధమైన వరంలో విషయలమై ఆసక్తి గలవారే ఉండాలని చెప్తున్నాడు కాబట్టి ఇదొక మర్మం దేవుని సేవా పరిచర్యలో ఉండాలా అంటే నీకు ఖచ్చితంగా కృపావరాలు ఉండాలా అందులో ముఖ్యమైనది దేవునితో మాట్లాడే వరం అదే పాషల వరం కొన్ని చర్చ సార్ల వాళ్ళు తృణీకరిస్తారు కాబట్టి మనం అక్కడ వెళ్ళినప్పుడు వాటి గురించి స్పష్టంగా చెప్పాం కానీ బాధ్యత మటుకు నీకు బయలుపరచబడ్డప్పుడు ఆ చెప్పకపోతే నువ్వు తప్పు చేసిన నీకు బయలుపరచబడ్డ మర్మంని నువ్వు తక్కిపెట్టినట్లే మళ్ళీ ఈ సృష్టి ఎట్లా దాని గ్రహించగలదు ఇవి నువ్వు చెప్పకపోతే ఏమైతే చెప్పండి దేవుని యొక్క నక్షత్రంల వలే మీరు ఎట్లా ఉండగలరు ఒకసారి చూడండి ధ్యాని గ్రంథం పన్నెండవ అధ్యాయం చివరి అధ్యాయం ధ్యాని గ్రంథము పన్నెండవ అధ్యాయము దేవుని కుమారుడు ఎట్లుంటారు అక్కడ చెప్తుంది మూడవ వచనంలో బుద్ధిమంతులైతే చూడండి బుద్ధిమంతులు అంటే ఎవరు చెప్పండి పన్నెండు పది కన్యకళలో బుద్ధిమంతులు ఎవరు మందికి ఆ ఐదు మంది గురించి చెప్తున్నాడు అంటే లక్ష నలభై నాలుగు వేల మంది గురించి మాట్లాడుతున్నాడు ఆత్మీయంగా వాళ్ళు బుద్ధిమంతులు అన్నట్టు ఆత్మలో బుద్ధిమంతులు అన్నట్టు ఇప్పుడు చదువు బుద్ధిమంతులైతే ఆకాశ బ్రదర్ ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు బుద్ధిమంతులు అట్లుంటారంట వాళ్ళు జ్యోతులై ప్రకాశిస్తారు అంటే ఇతరులకు వెలుగును చూపిస్తారు ఎక్కడ ఆకాశ మండలంలో ఆకాశవాసులు కాబట్టి లక్షా మంది అంటే ఐదు మంది బుద్ధి గలవారు గొప్ప జన అది మనకు తెలుసు సత్యము అయితే అక్కడ ఏం చెప్తుందంటే అండ్ అంటున్నాడు అంటే బుద్ధిమంతులు అయితే ఏం చేస్తారన్నాడు వాళ్ళు ఆకాశ నక్షత్రం వలె చదుపోయారు మరోసారి వెలుగుతా ఉంటారు తర్వాత ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు ప్రకాశించెదరు తర్వాత నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు నీతులను త్రిప్పుదురు వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు వీళ్ళు ఈ బుద్ధిమంతులు ఎవరంట ఇతరులను నీతిమంతులుగా మారుస్తారట నడిపిస్తారట నీతి మార్గంలో వీళ్ళంట నిరంతరము ప్రకాశిస్తా ఉంటారట వీళ్ళు చావరని చావరు వీళ్ళు ఎప్పటికీ వెలుగొట్టదు వీళ్ళలో అంత ఆత్మీయ స్థితికి నువ్వు ఎదుగుతావట లక్ష నలభై నాలుగు గురించి మనం ఇక్కడ మేనిఫెస్టో సన్స్ ఆఫ్ గాడ్ అంటే ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారులు ఎవరు అంటే లక్ష నలభై నాలుగు వేల మంది ఆయన మనకు తెలుసు వాళ్ళు ఎట్లుంటారంట వాళ్ళు బుద్ధిమంతులై ఆకాశ జ్యోతుల వల్లే ప్రకాశిస్తూ ఉంటారంట అయితే వాళ్ళు ఎట్లా ప్రకాశిస్తారని చెప్తున్నాడు ఎట్లా ప్రకాశిస్తారంటే ఇది ఆశ్చర్యం అనేకులను నీతి మార్గంలోకి తిరిపినప్పుడు అనేకులను నీతి మార్గంలో తిప్పేవాళ్ళంట అస్సలైన లక్ష మంది ఎవరు అంటే అసలైన వాళ్ళు వీళ్ళు నీతి మార్గంలో తిప్పేవాళ్ళు వీళ్ళు శాశ్వతంగా మెరుస్తూ ఉంటారంట ప్రకాశిస్తూ ఉంటారంట ఇవన్నీ లక్షా నలభై మందికి సంబంధించిన విషయాలు కాబట్టి మీరు ఇంటర్నెట్లో లో వెతికితే మీకు ఏమని తెలుస్తుంది అంటే ఈ లక్ష మంది ఎవరు అంటే చాలామంది కామెంట్రీస్లలో ఇస్రాయల్ ప్రజల పన్నెండు గోత్రికలు అంటారు చాలామంది అది మోసమని నేను ఎన్నిసార్లు చూపించిన ఎందుకంటే వాళ్ళు ఈ లోకాన్ని మోసగించారు ఇస్రాయల్ ప్రజలు అని ఈ లోకానికి వెలుగుగా దిగుడు వాళ్ళని ఏర్పరచుకుంటే ఐజియా గ్రంథాలు చూపించిన కొంతకాలం కిందట నేను ఇస్సాల్ ప్రజని అన్యజనులకు వెలుగుగా ఎన్నుకున్నాను అంటాడు కానీ వాళ్ళు ఏ రోజు వెలగలేదు అన్యజనులకు వెలుగుగా అన్యజనులని తృణీకరించు వాళ్ళు దేవుని సన్నిధికి రానియలేదు అనియులకి స్థలం ఉన్న సులమూరు మందిరంలో వారి దగ్గరికి రానీయలేదు వారి స్థావరాలని ఆక్రమించుకున్నారు వీళ్ళు అన్యులని దేవుని దగ్గరికి రానీయలేదు వాళ్ళు ఎప్పుడు ఆకాశ జ్యోతుల వాళ్ళే ప్రకశించలేదు ఇసాల్ ప్రజలు కాంగా అనిలన్నీ తృణీకరించు పరదేశులని శ్రమ తర్వాత మందిరంలోనికి ఎప్పుడు రానిలేదు వాళ్ళు ఇష్టమున్న ఆసక్తి ఉన్న అనిలను కూడా రానిలేదు వాళ్ళ లోపలికి సమరులకు మందిరాలను కూలగొట్టిరు దేవుని ఆర్థించని కూడా అడ్డగించిరు వాళ్ళు మొదటి కాబట్టి వాళ్ళు కానే కాదని నేను రుజుపరచినన్నిసార్లు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు జ్యోతుల వెలగలేదు ఈరోజుకు కూడా ఈసారి ఒక్కరు చూపేయండి ఒక ఎగ్జాంపుల్ చూపేండి వారు ఆకాశ ప్రపంచానికి వెలుగులాగా ఎక్కడ ప్రకాశించు ఒక్క ఎగ్జాంపుల్ చూపేండు థియాలజీ కాలేజీలలో అడగండి ప్రొఫెసర్స్కి ఎవ్వరు చూపించలేడు నేను చెప్తున్నా వాడు ఇట్లా వాడట్లా వాడు ఇట్లా వాడట్లా చెప్తున్నారు మంచిదే కానీ ఎక్కడ వాళ్ళు వెలిగినరు ఎక్కడ ప్రకాశించు అనిలకు దేవుని ఎక్కడ పరిచయం చేశారు ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి ఎక్కడ కనిపించారు ప్రవక్తలు చేసిండ్రు ఇర్మియా ప్రవక్త చేసిండ్రు యోనా ప్రవక్త అనిలకు వయసు వార్త చెప్పిండు మనకు తెలుసు కానీ తక్కిన ప్రవక్తలంతా ఇస్రాల్ పైలకే చెప్పుకున్నారు బయటకి ఎక్కడ చెప్పారు ఇర్మియా ప్రవక్త ప్రపంచానికి ప్రవక్త వాక్యం ఆయన దేశంలోకి అనేక దేశంలో ప్రవక్త తక్కిన ప్రవక్తలందరూ ఇస్రాల్ దేశానికే ఉన్నారు కదా వాళ్ళు అనిలకు ఎక్కడ చెప్పారు ప్రవచనం చెప్పలేకపోయారు కదా అది లేదు వాళ్ళకి ఆ పర్మిషన్ కాబట్టి ఇసల్ పల్లె ఏ రోజు ఈ లోకానికి వెలుగుగా లేరు అందుకు ఈ లోకానికి వెలుగులాగా వచ్చేయండి మన ప్రభు అని లోకాల్లో వెలిగించేడు అనేకులండి పోతా పోతాడు మీరు ఈ లోకానికి వెలుగ విన్నారని చెప్పి వెళ్ళిపోండు ఇప్పుడు ఈ ఇస్రాయలు ఆత్మీయ ఇస్రాయలు అన్యులకి వెలుగులాగా పెట్టేసి దేవుడు ఇప్పుడు నువ్వు అంటే నువ్వే వారికి విమోచన ప్రకటించాలా ఎప్పుడు అవకాశం దొరికినా దేవుని వాక్యం చూపిస్తున్నారు అన్నిలకి ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎట్లా చెప్పాలా నేను ఎన్నోసార్లు మీకు చూపించిన మార్గాలు విధానాలు ఇలిటరేట్స్కి ఎట్లా చెప్పాలా దాని తర్వాత హిందూస్కి చెప్పాలా ముస్లిమ్స్కి ఎట్లా చెప్పాలా బుద్ధిస్టులకు ఎట్లా చెప్పాలా ఎతీస్లకు ఎట్లా చెప్పాలా ఇవన్నీ సీక్రెట్స్ ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యాలు ఓల్డ్ రికార్డింగ్స్ లో ఉంటాయి బ్రాహ్మణ్ ప్రీస్లకు ఎట్లా సువార్త చెప్పాలా ఎందుకంటే వాడు కొంచెం ఇంటలెక్చువల్గా విరవీగుతుంటాడు కాబట్టి వాడి లెవెల్లో వానికి ఎట్లా చెప్పాలా సువార్థ ఎతీస్లోకి ఎట్లా చెప్పాలా సువార్త ఇంటలెక్చువల్ ఫెలోస్ అంటే చదువుకున్న వానికి నువ్వు ప్రకాశించాల దేవుని వెలుగుని నోరు మూసుకొని వాళ్ళు వాళ్ళు ప్రశ్నలు వేయలేరు కూడా అట్లా ఉండాలని ఎక్స్ప్లెనేషన్స్ కరెక్ట్ కదైతే అని చెప్పింది అని వెళ్ళిపోవాల వాళ్ళు స్వీకరించాల ప్రభుని చెప్తాం అన్ని చూపించినాక ఈ కృప ఇంకా నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఉండేది పరచబడి ఇంకా దొరుకుతుంది ఆ కృప నీకు ఇష్టం ఉంటే ఈరోజు ఒక అవకాశం ఉండకపోతే మీ లైఫ్ లో బహుగా దాన్ని కూడా అదే చెప్తాం నువ్వు సంపాదించుకొని వెళ్ళాం అన్ని వదిలిపెట్టి పోతావు కరెక్టే ఇప్పుడు సర్వస్వం సంపాదించుకొని వాడిని ఆత్మాను పోగొట్టుకుంటే వానికి ఏం లాభం ఆ ఒక్క వాక్యంతో ఎంతమంది గొప్ప వాళ్ళకి సువార్త ప్రకటిస్తాం నువ్వు అన్ని సంపాదించుకుని కానీ నీకు ఉంది అంటే వాడు డిస్టర్బ్ అయిపోతారు కదా అది అని కుంతం చెప్పింది దేవుడు నువ్వు అంత చిన్నప్పని అన్ని చేసిన మంచిగానే ఉంది కానీ నీకు ఉంది అన్నిటిని నమ్మేసి అని నీ ఆత్మాన్ని కాపాడుకో ఎందుకు ఈ లోకాన్ని వ్యవహరిస్తే అన్ని దొరుకుతాయి కానీ నన్ను వెంబడిస్తే నీ ఆత్మ దొరుకుతుంది ని ఆత్మ కాపడబడుతుంది ఆ దొంగతనం చెప్పింది కదా నేడు నీవును నాతో పాటు పరదేశంలో ఉంటువని ని ఆత్మ రక్షించబడుతుంది అన్ని పోగొట్టుకోవచ్చు ఈ లోకంలో కానీ ఆత్మ రక్షించబడుతుంది అది యుగ ఆయన సన్నిధిలో ఉండేది ఆత్మ ఆ యుగయుగంలో ఆయన సన్నిధిని పోగొట్టుకొని ఈ లోకంలో ఏంది ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మహా అంటే తొంభై సంవత్సరాలు ఏం ఎంత డబ్బు సంపాదించినా అన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో నువ్వు కష్టపడి చెమటోర్చి ఒకటి సంపాదించుకుంటావు ఎవడో అనుభవిస్తూ ఉంటాడు ఇది బహు ఆశ్చర్యం అంటాడు కదా ప్రసంగి ప్రసంగి అంటాడు అంత వ్యర్థం అంటాడు అది నువ్వు అంత కష్టపడి సంపాదించుకుంటావు కానీ ఎవడో దాన్ని ఆనందిస్తూ ప్రసంగికి ఆయన జ్ఞానవంతుడే కానీ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా పాత జ్ఞానానికి కృత జ్ఞానానికి తేడా ఏంటంటే పాత నిబంధన జ్ఞానము ఫిఫ్టీ పర్సెంట్ అయితే కృత నిబంధన జ్ఞానము హండ్రెడ్ పర్సెంట్ అది ప్రసంగి ఇన్కంప్లీట్ ఆధ్యాలు ఆ వాక్యాలు ప్రసంగి వాక్యాలు కంప్లీట్ కావాలంటే నువ్వు కృత నిబంధన జ్ఞానంలోనికి వస్తేనే పత్రిక మొదటి అధ్యానం మనం చూస్తాం ప్రభు జ్ఞా ప్రభు వర్ధిలుట దేవుని చిత్తం ప్రభు జ్ఞానమందు ప్రభు జ్ఞానమందు వర్ధిలుట దేవుని చిత్తం కాబట్టి అసలైన జ్ఞానం అక్కడుంది అందుకే సులమును కంటే శ్రేష్ఠుడు మన దేవుడు మన ప్రభు పాత్ర నిబంధన భక్తులందరికంటే శ్రేష్ఠుడు మోష కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఏలియా కంటే శ్రేష్ఠుడు ఎలిష కంటే శ్రేష్ఠుడు మళ్ళీ మనుషులే అందరూ తప్పిదములు చేసిన కానీ ఈయన ఒక్క తప్పు దొరకలేదు ఇంతవరకు ఎవరికి కాబట్టి రోమి పత్రికలో ఒక వాక్యం చూపిస్తాను మీకు ఈ ప్రత్యక్షపరచబడిన ఈ కుమారులు ఎవరనేది మరోసారి అక్కడ తేటగా చూపించబడుతుంది పదకొండవ అధ్యాయం రోమి రాష్ట్ర అధ్యాయము ఇందులో అన్ని లక్షణ అల్బద్ధాలు సంబంధించిన వాక్యలు చాలా ఉంటాయి పదకొండో అధ్యాయంలో ఏడవ వచనం ఎవరని చదవండి రోమి రాష్ట్ర పత్రిక పదకొండవ వచనం దానికి దానికి ముందు దానికి ముందు బ్రదర్ ఏలియన్ గురి ఏలియన్ గురించిన ఉపమానం మూడో వర్షంలో చదువుతారు ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలి ఉన్నాను ఈశాల పేరు ఎట్లున్నారంట ఈసారి పేర్లు ఎట్లున్నారంట వాళ్ళు నీ ప్రవక్తలను చంపినారు నీ బలిపీఠలను పూలగొట్టిండ్రు నేనొక్కనే నా ప్రాణం కూడా దీనికి ఎదురు చూస్తున్నారు అని ప్రార్థన చేస్తున్నాడు ఏలియా అప్పుడు దేవుడు జవాబిచ్చాడు నాలుగో ప్రశ్న చూడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలుకు మోకాలున్నని ఏడు వేల మంది పురుషులను నేను శేస్తమ్ముగా నుంచుకొని ఉన్నాను ఏడు వేల మంది దేవుడు ఈ లోకానికి బానిసలు కానివారు వీళ్ళు ఈ లోకాన్ని ఆశించని వారు వీళ్ళు బలి దేవత అంటే ఐశ్వర్యపు దేవత అదృష్ట దేవత కాబట్టి ఈ దేవతని ఆశ్రయించని వారు ఐశ్వర్యాన్ని ప్రేమించే వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు ఎంతమంది అంట ఏడు వేల మంది మేనిఫెస్టో సన్స్ ఆఫ్ గాడ్ అంటాం లేక ప్రత్యక్ష పరచబడిన దేవుని కుమారులు వీళ్ళు ఏడు మంది వారిని నేను భద్రపరుచుకున్నా అంటున్నాడు కాబట్టి లక్షా మంది ప్రతి దశలో మీకుంటారు ఎందుకంటే ఐదవ వర్షం చూపారు ఈ టైంలో కూడా అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది ఈ రోజు వరకు కూడా చదు చదు అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవను కాబట్టి ఇది ఈ శేషము ఎలక్షన్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో ఏ రితిక దేవుడు ఈ కాలంలో కూడా ఇప్పటికీ అంటున్నాడు ఇప్పటికీ ఇపడకిని ఒక చిన్న గుంపుని ఆయన భద్రపరుచుకున్నాడు అని చెప్తుంది ఈ వాక్యం అదే లక్షా నలభై నెల వేల మనకి సంబంధించిన వాక్యం సేవ ఎట్లా ఉంటది అనే విషయము మనం చూసినాము అనేక యశగ్రంథం చూపారు ఒకసారి యశగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం వీరి సేవ పరిచర్య ఎట్లుంటది లక్షా నలభై నాలుగు మంది పరిచర్య ప్రత్యక్ష పరచబడిన దేవుని కుమారులు సేవ ఎట్లుంటది ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆ రోజు ఆ దినమున చెవిటి గ్రంథ వాక్యములు విందురు అంధకారము కలిగినను గాడంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు చెవిటి వారు వింటరంట వీళ్ళ మాటలే ఆ రోజు తర్వాత గుడ్డివారు చీకట్ల నుంచి బయటకు వస్తారంట తర్వాత మీరు పంతొమ్మిదవచనం యహోవయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుషులకు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఆనందించదరు వీరి పరిచర్య వలన మనుషుల్లో సంతోషం పెరుగుతుందంట చెప్పండి నీ సేవలో మనుషులకు సంతోషం వస్తుందా లేదా నువ్వు ఎక్కడ పోయినా సంతోషిస్తున్నారా లేదా ఎన్నెన్నో ప్రాంతాల్లో పోతుంటావు నువ్వు నువ్వు ప్రార్థనలు మనుషులకు సంతోషం వస్తుంది ఎన్నో పరిచర్యలు ఎన్నో అద్భుతాలు ఇన్స్టెంట్ హీలింగ్స్ మనం చూసినాం మన సేవలో ఒకసారి బెడ్ రిటర్న్ బెడ్రిడ్ అను ఎవరు చెప్పారు బ్రదర్ పాలింటికి పోయి ప్రేయర్ చేయ బ్రదర్ బెడ్రిడ్ అని ఉండి అంటే పోయి బెడ్రెడ్ అని ప్రేయర్ చేసి మేము వచ్చి ఇంకా పబ్లిక్ మీటింగ్ స్టార్ట్ చేసినాం ఒక గ్రామంలో అయితే ఆడ ప్రార్థన చేసి వచ్చి ఇక్కడ పబ్లిక్ మీటింగ్లో కూర్చున్నాము ఆ బెడ్ మీదకెళ్ళి లేచొచ్చి పబ్లిక్ మీటింగ్లో వచ్చిలో అందరి మధ్య ఇలా మేమంతా డిస్టర్బ్ అయిపోయినాం ఇంత అమోఘమైన కార్యం దేవుడు చేస్తారని బెడ్రిడ్ అని ఫిలా లేచిండు కండ్ల ముందు లేచొచ్చి అప్పటికి కళ్ళ ముందు లేచొచ్చి పబ్లిక్ మీటింగ్లు వచ్చి కూర్చుని నిలబడిండు ఒక ఆయమ ఇంతకాలం నుంచి జ్వరంతో భయంకరంగా పండుకొని ప్రార్థన చేస్తే అట్లా లేచేసింది చెప్పి జ్వరం విడిచిపెట్టింది జ్వరం అప్పుడే లేచి వచ్చి కూర్చుంది మా దగ్గర ఒక చిన్న పాపకి మెడ బెండ్ అయిపోయింది ఎంతోమంది డాక్టర్ దగ్గర పోయినా మంచి కాలేదు మంత్రాంగాలు జరిగిపోయింది లక్షల లక్షలు ఖర్చు పెట్టినంట ఏం బాగా ప్రార్థన చేసి తిప్తే మెడ స్టేట్ అయిపోయింది ఇన్స్టెంట్ హీలింగ్స్ దేవుడు చేసేయండు నీ సేవలో అనేకలకు సంతోషం వస్తూ ఉంటుంది నువ్వు ఇచ్చే సలహాలకి అనేకులకు సంతోషం వస్తూ ఉంటుంది లక్షా నలభై వేల మంది వాళ్ళ మాటలు విన్నవాడి జీవితంలో విశేషమైన సంతోషం కలుగుతుంది ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి నువ్వు ఈ గుంపులో ఉన్నావా లేదా అనేది నువ్వు పరిశీలించుకోవాలా నువ్వు గొప్ప జన సమూహంలో ఉండి కొట్టుకొని పోతున్నావా గాలికి లేక లక్షా నలభై నాలుగు వేల మంది వలే ఆ యొక్క నూర్చబడ్డ ధాన్యం లాగున్నావా లక్ష వేల మంది బార్లీతో పోల్చబడినరని ఒకసారి వాక్యం చూపించింది నేను కొన్ని గొప్ప జన సమూహము గోధుమలతో పోల్చబడినని చూపించిన ఎందుకంటే బార్లీ తెల్లగుంటుంది గోధుమలు బ్రౌన్ ఏమంటాం అది మనం ఆ కలర్ తెలిసి మీకు గోల్డెన్ కలర్ ఉంటుంది బ్రౌనిష్ గోల్డెన్ కలర్ ఉంటుంది ఇరవై వర్షాలు చదువు సరే బలాత్కారులు లేకపోదురు పరిహాసకులు నశించదు చూడండి నేను ఎన్నిసార్లు మీకు చూపించిన పరిహాసకులు ఎవరంటే గొప్ప జన సమూహం ఎందుకంటే తమాషా చూసేవాళ్ళని చెప్పిన నేను టైం పాస్ పీపుల్ విల్ బలాత్కారులు ఎవరంటే బలవంతంగా పర్లుగరాజన్ని చేతి చేతికించుకున్న వాళ్ళు సర్పములు తేళ్ళు వీళ్ళు ఉండరంట నీ పరిచర్య స్టార్ట్ అయితే వాళ్ళు మాయమైపోతారు తర్వాత ఏముంది వాళ్ళ వాక్యం కంప్లీట్ కాదనుకుంటా కీడు చేయి యత్నించు ఒక్క వైద్యమును బట్టి ఇతర్లను పాపులుగా చేయుచు గుమ్మములో తమ్మును గర్జించు వాణిని పట్టుకొనవలనని ఉరి నొడ్డుచు చేత నీతి మంతుని పడద్రోయి చూడు మొత్తంగా కటాఫ్ వాళ్ళు వాళ్ళు కటాఫ్ సర్పములు తేలి కటాఫ్ పర్మనెంట్ గా ఆ జగన్ గారు నేను చూపించిన ఇక్కడ జశాభక్తుడు అదే చెప్తున్నాడు అటువంటి రెండు గుంపులు పర్మనెంట్ గా కట్ ఆఫ్ చేసి పరిస్థితుంది దేవుడు ఇంగ్లీష్ లెటర్నే ఉంది కట్ ఆఫ్ అని ఇరవై నాలుగు చదువు వచ్చిన చంచల బుద్ధి గల వివేకులగుదురు సనుగు ఉపదేశమునకు లోబడుదురు అది నీ పరిచర్యలు అట్లుంటుంది అన్నట్టు నీకు చాలా దీర్ఘంగా దీర్ఘ శాంతము ఒప్పికుండాల చంచల మనసు అంటే ఏం తెలుసు ఎవరికన్నా ఉదాహరణ కాదు ప్రయర్ చంచలత్వం అంటే ఆలోచించడం దృష్టి చెంచలత్వం అంటే అలలు ఎగిపడత అంటే ఒక స్థిరంగా ఉండకుండా పరు పరి విధాలుగా పోయేది దాని చెంచలం కానీ ఇంగ్లీష్ అట్లా లేదు అందుకు దానికి ఎప్పుడు ఇంగ్లీష్ కూడా చెక్ చేసుకుంటా ఉంటా నేను ప్రతి పదం ఇక్కడ ఏముందంటే ఏర్ఆర్ అని ఉంది ఏర్ఆన్ ఉంది ఈఆర్ఆర్ ఈఆర్ Erd, they also that herd That means Tappuul jese se the Tappuul jese the Mistakes jese the Vile Put tappuul jese the Tornet Atma lo That means They also that Erd in spirit That means English That means Atma lo Tappuul jese the Vile Seva parchar Tappuul jese the Vile Vile Vile Vile Vile Vile అవగాహనకి వస్తారట మలసరు చదువుతారు అది చెంచలు తనుగువారు ఉపదేశమునకు లోబడుతురు సరిగే వాళ్ళు కూడా లోబడతారట చెప్పండి మనలు జరగలేదు ఒకప్పుడు మనం అందరం సరిగే వాళ్ళమే కదా ఈరోజు లోబడతలేమా ఈ వాక్యానికి ఎవరు చెప్తున్నారు ఈ వాక్యము మేనిఫెస్ట్ సన్స్ ఆఫ్ గాడే కదా ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారులు చెప్తే తప్పులు చేస్తున్న వాళ్ళు కూడా ఆ అవగాహనకు వస్తారట అది ఎందులో ఆత్మలో ఎవర్డ్ ఇన్ స్పిరిట్ అని అంటే ఆత్మ ఆత్మీయ జీవితంలో తప్పిదములు చేసే వాళ్ళు కూడా సరైన జీవిత మార్గానికి వస్తారట నాకు ఒకసారి ఎవరు మన ఈ బ్రదర్ గురించి మీకు తెలుసు కదా వైఎంసీల జనరల్ సెక్రటరీ ఆయన దగ్గరికి చాలా మంది వస్తుంటారు వచ్చి ఇట్లా థియాలజీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు వస్తారా అంటే చాలామంది పోయి తీసుకుంటారు పాస్టర్స్ డబ్బులు ఇచ్చి ఎండి డాక్టరేట్లు కూడా తెచ్చుకుంటారు డాక్టరేట్ అరే నువ్వు ఏం కష్టపడకుండా నీకు డాక్టరేట్ ఎట్లు ఇచ్చారు ఆడు అన్యుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఐదు సంవత్సరాలు కష్టపడి సంపాదించుకుంటాడు డాక్టరేట్ నువ్వేమో సున్యాసంగా పోయి డాక్టరేట్ తెచ్చుకుంటున్నావు థియాలజీలో ఎవడు సరైనడు చెప్పు అన్యుడా క్రైస్తవుడా సేవకుడా అందుకే నాకు బహు బాధకరం అనిపిస్తుంటుంది చర్చ ఎందుకు నాశనమైపోయింది ఈరోజు నాశనమైపోయింది కదా దానికి తీర్పు ఆరంభమ కాలం వచ్చేసిందని పౌన్ పేదలు ఎందుకు అన్నాడంటే అది నాశనమైపోయింది అది దేవునికి అదే బాధ తనకు దాన్ని పెళ్లి కుమారితే నిష్కలంకంగా ఉంది కరెక్టే కానీ గొప్ప జనం సంచలంగా తయారైపోయినారు అంటే అన్ని తప్పిదమ్లు చేస్తారు ఆత్మలో రక్షింపబడి కూడా ఆత్మ తప్పిదములు చేస్తున్నారు అవగాహన లేకపోయింది సనగణం అయిపోయింది గుణగణం ఏం చేసింది దేవుడు ఆ బ్రదర్ ఇట్లా ఈ సిస్టర్ ఇట్లా ఆ ఆ చర్చి అన్ని బ్లేమ్ బ్లేమ్ బ్లేమ్ చేసుకుంటా పోతున్నారు సేవ ఎట్లా ఉంటది లక్ష మంది ఎప్పుడు సంపూర్ణంగా బయలుపరచబడతా తెలుసా నేను ఇది కొంతకాలం కింద చూపిస్తున్నా ఎప్పుడన్నా అవకాశం ఉంటే మరోసారి తిరిగి చూపిస్తా ఏడవ అధ్యాయంలో ప్రకటన ఏడవ అధ్యాయంలో లక్షా నలభై నాలుగు వేల మందిని దేవుడు ముద్రించుకుంటున్నాడు ఏలియాతో మాట్లాడినాడు ఏడు మందిని ఎట్లయితే నేను ముద్రించి కాపాడుకున్నాను అట్ల చివరి కాలంలో వీళ్ళని నేను కాపాడుకుంటా ముద్రించి ఈ ముద్ర క్లోజింగ్ టైంకి వచ్చేసిన మనం ఆరవ బూర ఆరవ బూరకి క్లోజ్ అయిపోతుంది ముద్ర ఆరవ బూరలో క్లోజ్ అయిపోయినాక ఏమవుతుంది గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారు ప్రతి ఒక్కడు ప్రతి చర్చి మెంబర్ చనిపోతారని నేను చూపించిన వాక్యం వారి సంఖ్య సంపూర్తి అయ్యేది టైం కానీ లక్షా మంది ఏడవ బూర నిలబడి ఉంటారని నేను మీకు చూపించిన గతంలో ఎందుకు అంటే వీరి వీరి రక్షణ సందేశం కొరకు ఈ సృష్టి ఇంతవరకు ఎదురు చూస్తూ ఉంది ఏడవ బూరతో అది ముగిస్తుంది లక్ష నలభై నాలుగు మంది ప్రభుత్వ పాటు కూర్చొని ఇష్టాలు ప్రజలకి పన్నెండు గోత్రికులకు తీర్పు తీరుస్తారు దేవదూతలకి తీర్పు తీరుస్తారు వీళ్ళు అటువంటి స్పెషల్ సేవ ఈ లక్ష అందుకే నేను చెప్తూ ఉంటాను ఇంత గొప్ప ఆధిక్యత ఎవరికి లేదు సృష్టిలో ఈ గ్రూప్లకు రావడం అది నీకు ఇచ్చిండు దేవుడు అవకాశం నాకు ఇచ్చిండు దేవుడు అవకాశం ఏ యోగ్యత లేదు మనకు గొప్ప గొప్ప పాస్టర్ల కంటే మనం గొప్పలం కాదు గొప్ప గొప్ప బిషప్ల కంటే మనం గొప్పలం కాదు నేను కూడా చేసిన కోర్స్ ఎంతమంది తెలిసి చెప్పండి మాస్టర్ ఆఫ్ డిగ్నిటీ చేసిన నేను ఫోర్ ఇయర్స్ కోర్స్ అది ఫోర్ ఇయర్స్ వారాల వారాలు లీవ్ పెట్టుకొని పోయి క్లాసెల్లో నేను ప్రొఫెసర్స్ వచ్చి లెక్చర్ ఇస్తుంటే నేను మొత్తము ప్రతి లెక్చర్ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ ఉంటాయి అట్లా వారం క్లాసులు అటెండ్ అవుతుంది నేను ఎన్ని నోట్స్లు రాసుకున్నట్ట నేను బుక్కులు బుక్కులు రాసేసిన నేను నోట్స్లు లెక్చర్ ఇస్తుంటే ప్రొఫెసర్స్ కట్టలు ఇన్ని పెద్ద పెద్ద బండుల్స్ నోట్స్ రాసిన నాలుగు సంవత్సరాలు దాని తర్వాత వారం ఎండింగ్లో మొత్తం లెసన్ నేను నేర్చుకునే అన్ని వాళ్ళు ఇస్తే ప్రశ్నలు దానికి జవాబులు రాసి యాన్సర్ పేపర్స్ లాగా ఇచ్చి ఇవ్వాలి ఇస్తే వాళ్ళు అప్పుడు వాటిని కరెక్షన్ చేసి వాళ్ళకి ఇది పెట్టాలి తర్వాత ఫోర్త్ ఇయర్లో థిసిస్ రాయాల తీసిస్ అంటే ఒక రిపోర్ట్ లాగా రాయాలా ఒక వంద పేజీల రిపోర్ట్ నూట యాభై పేల రిపోర్ట్ నేను ఫస్ట్ దగ్గర దగ్గర నాలుగు వందల మంది స్టూడెంట్స్లో నేను ఒక్కనే ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ చాలా మంది ఎస్కే పై రిపోర్ట్ ఇవ్వకుండా సర్టిఫికెట్ తీసుకోండి నాతో పాటు ఉన్నది నేను మటుకు జాగ్రత్తగా ఆ కోర్స్ కంప్లీట్ చేసి లెసన్స్ రాసి వాళ్ళ స్టేజ్ మీద టీచర్లు ప్రశ్నలు వేస్తే నన్ను నిలబెట్టేటవాళ్ళు జవాబీ నేను నిలబడి జవాబిచ్చేటండి రిపోర్ట్ ఇవ్వడంలో ఫస్ట్ నేనే రిపోర్ట్ తయారు తీసుకొని పోయినా నాకు నా రిపోర్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సువార్త ఏలీగా కొనసాగుతుంది అనేది నేను ఒక తీసి రాసిన ఒక బుక్ ఎక్స్ప్లోరింగ్ ఇవాంజలిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దాని పేరు టైటిల్ పేరు ఎంత కష్టపడినామంటే అంత కష్టపడ్డాం చాలా మంది అవి రాయలేక చేయలేక ప్రొఫెసర్ తన పేరు రిక్వెస్ట్ చేసుకోరు మా వాళ్ళకు కావి మేము చేయలేము మాకు సేవ ఉంది అది అబద్ధాలన్నీ ఎందుకంటే నువ్వు అబద్ధంలో ఉన్నప్పుడు ఏమైందంటే సేవ పరిచయలో వాడు పట్టుకుంటున్నారే నువ్వు అబద్ధంగా దొంగతనంగా తెచ్చుకున్నావు ఇది నువ్వు నాకంటే ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినావు నువ్వు నన్ను ఎట్లా గద్దీస్తున్నావురా నువ్వు అంటేది అది దయ్యం ఇది తెలియదు పాసర్లకి అందుకే రోగ్రస్తులైపోయినరు వాళ్ళు చాలామంది నువ్వు కంప్లీట్గా ఏ రోగం లేకుండా దీర్ఘాయువు చేత నువ్వు తృప్తిపరచబడాలంటే నీ ఆత్మీయ స్థితి లెవెల్కి వెళ్ళిపో ఇంకా వాక్యాన్ని క్లోజ్ చేసింది ఇక్కడికి లక్షా నలభై మంది సేవ అంత ఈజీ కాదు ఇన్స్టెంట్ హీలింగ్స్ ఉంటాయి అయినా కానీ తృప్తి పడవు ఆత్మరక్షణ అవసరం మనకి ఆత్మ నశించిపోవద్దు ఆ క్షణం పాపాలు ఒప్పి పియ్యాలా వాళ్ళతో నీకు మంచిగా అయిపోయింది కదా ఇప్పుడు నీ జీవితాన్ని ప్రముఖించుకో నీ పాపాలు ఒప్పుకో నేను దేవుడు జీవం దేవుడు అని నువ్వు చెప్పి పాపాలు ఒప్పిస్తావు సిగ్గుపడవు ఎవడో చూస్తున్నా నా గురించి నన్ను చూసి అవడని నవ్వుకుంటున్నానద్దు భయపడనే పడద్దు ప్రార్థిస్తాం కళ్ళు మూసుకొని పరిశుధన బు తండ్రి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం నేను ఇది కష్టమే కాని నా నా కాడి సులువైంది నా భారం తేలికైంది అన్నారు నైనా మా భారాలే ఎక్కువ భారం అయిపోయినాయి మేము మీ భారాలు మోస్తున్నాం కాబట్టినైనా అవి సులువైన మీరు వాగ్దానం చేస్తున్నారు కాబట్టినైనా మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించాలైనా సేవ చేయాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇది అతిక్షణం రూపా వెంబడి కృప మాకందరికీ అనుగ్రహించండి ఈ ముద్రింపు ముగింపు దశకు మేము వచ్చేసినాం లక్ష నలభై నాలుగు వేల మంది సీలింగ్ క్లోజింగ్ టైంకి వచ్చేసినాం ప్రభు అది త్వరలో క్లోజ్ అవుతుంది ఏదో ఒక రోజు అంతకుముందు అనేకులను మేము ఆ సీలింగ్లోకి తీసుకొచ్చేలాగా మాకు ప్రేరేపించినారు కానీ అనేకులని మీ తట్టు తిప్పమన్నారు నీతి మార్గం తిప్పమన్నారు అటువంటి మార్గంలో తిప్పే సేవలు నడిపించండి రాత్రి అనేకులను ఆశ్రయించండి ప్రతి అనారోగ్యానికి గద్దేసినాం డిపార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ ద క్రైస్ట్ ప్రతి శరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో నీకు అధికారం లేదు ఇంకా విడిచిపెట్టు నీకంటే నాకు ఎక్కువ అధికారం ఉంది ఏసు కృష్ణాన్ని కాకెప్పిన డిపార్ట్ ప్రభ ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి నిలబెట్టండి నేను వెహికల్ని విస్తృతించగా రసాయపడమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సాధాకారం తొడయండిగాక ఆ మేన్ అందరికీ ప్రైజ్ లాడ్ అనియా ప్రైజ్ లోడ్ అన్నా అక్క అందరికి ప్రైజ్ లాదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లోడ్ అక్కజ్